సో ఈ విధంగా లేకపోతే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు అలా చేశారు ఆ అపోజిషన్ అలా చేసేది మళ్ళీ అది ఇంకో జగత్తు ఈ రకంగా మైండ్ అలా స్పందిస్తున్న కొల పనే పాట మైండ్కి అలా స్పందిస్తూ ఉంటుంది స్పందిస్తూ ఇట్ క్రియేట్స్ వన్ వరల్డ్ విత్ ఇన్ దట్ ఇంకో వరల్డ్ దాంట్లో ఇంకో వరల్డ్ దాంట్లో ఇంకో వరల్డ్ దాంట్లో ఇంకో వరల్డ్ ఇలా క్రియేట్ చేసుకుంటూ పోతుంది ఇవన్నీ సత్యం మనం అనుకుంటాం అవి సత్యం అనుకుంటే దాంట్లో సుఖం నాదవుతుంది దాంట్లో దుఃఖం నాదవుతుంది మనిషి ఇలా బతుకుతాడు వందేళ్ళు అయినా ఇలాగే బతుకుంటాడు ఇదంతా సత్యమే చెప్పేందుకు మహాత్ములు కాషాయాలు ధరించి పీఠాలు పెట్టేసుకుని సిద్ధంగా కూర్చుని ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏమంటారు ఇదంతా సత్యం అంటారు అదిగో అంత పెద్ద చెప్పాడు కాబట్టి సత్యమని వీడు అనుకుంటాడు మూఢ పరప్రత్యజనేయ బుద్ధి ఎవడో పెద్దవాడు చెప్పాలి వీడికి వాడు వయస్సులో పెద్దవాడు ఉండాలి పెద్ద పీఠం మీద కూర్చుని ఉండాలి అరే పీఠం మీద కూర్చుని చెప్తే నీకేం వస్తుందా నీకు తత్వము చెప్పాలి తెలుసుకోవాలి కానీ చెప్పినవాడు గొప్పవాడైతే నీకేమిటి ఉపయోగం ఇప్పుడు నడిచి వెళ్తూ ఉంటాం దారి తప్పు వెళ్తూ ఉంటే మీరు వెళ్లాల్సింది ఇది కాదని అటర్ వెళ్ళాలి అన్నీ చిన్న కుర్రాడు చెప్తాడు యూ హ్యావ్ టు టేక్ ఇట్ బాలాదపి సుభాషితం స్త్రీరత్నం దుష్కులాదపి అంత్యాదపి పరోధర్మ అని మనస్ఫుడుతాయి ఇంకోటి ఏదో ఉంది కాబట్టి ఇలా ఇమాజినేషన్స్ చేసుకోవటం తర్వాత దేశము స్పేస్ కాలము కాలం ఉన్నది వాట్ ఈస్ కాల టైం మీరు టైం గురించి భావన చెయ్యనప్పుడు అది ఉండనే ఉండదు తీరా భావన చేస్తే అది వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారని నిశ్చలంగా కూర్చున్నారని టైం ఉందా లేదు క్యాలెండర్ ఎదురుకుండా పెట్టుకునే క్యాలెండర్లో గడచిన మాసం రాబోయే మాసం ఈ మాసం మూడు వేస్తాడు ఒకే పేజీ మీద ఇప్పుడు మీ ముందు టైం క్రోనలాజికల్గా ఉండాలి అవసరమే ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ దాట్ సైకలాజికల్ టైం కాబట్టి ఇదంతా కూడా పాస్ట్ అండ్ ఫ్యూచర్ అవేవో పరమసత్యాల్లో భాషిస్తాయి ఈ పాస్ట్ అండ్ ఫ్యూచర్ పరమ సత్యాల్లో భాజిస్తాయి nizami ke past and future they just do not exist aithe evariki cheptaru meeru cheviti vaade digiriki velli shankham utthe vaadu antadu adhe kobrumukku anukuntunava murkuda tindanike adi adi kurakale antadu vaadu vaa dialogue vinu vidu kallu dirichenu bolipo ha kavati past and future they just do not exist they just don't exist అని ఎవరికి చెప్తారు మీరు ఎవరికి చెప్పి మెప్పించగలరు సో భర్తృహరఓ మాట అన్నాడు బోద్ధారో మత్సర్గ్రస్తా జీర్ణమంగే సుభాషితం అన్నాడు సో ప్రభవస్మయదూషిత అవిద్యోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం ఇప్పుడు ఓ పండితుడు ఉన్నాడు ఈ పండితుడు ఇంకో పండితుడికి చెప్దావా ఈ పండితులందరూ ఈర్ష్య తప్ప వాళ్ళకి వస్తువు తెలుసుకునే జ్ఞానం వాళ్ళకి లేదు పోనీ మహారాజు గారు ప్రభువు ఆయనకి చెప్దావా అంటే ఆయనకి గర్వం తప్ప ఒక ఓపెన్ మైండ్తో వినే స్థితిలో ఆయన లేడు పోనీ లే జనాలకి అంటే వీళ్ళు మూర్ఖులు వీళ్ళకి చెప్పడం కంటే నోరు మూసుకువడం మంచిది అబోధోపహతాశ్చాన్య అజ్ఞానం వాడికి ఏం చెప్పినా వాడికి అర్థం కాదు చెప్దాం అనుకున్న మంచి మాట నా లోపలే జీర్ణం ఉంది అన్నాడు ఆయన జీర్ణమంగే సుభాషితం ఎవరికి చెప్తారు ప్యాస్ట్ అండ్ ఫ్యూచర్ మిథ్యర్ అవ్వవు దే జస్ట్ డోంట్ ఎగ్జిస్ట్ నీ నీ మౌఢ్యం వల్ల ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి తప్ప అవి అలాంటివి అసలు ఏమీ ఇస్ నో యానిమల్ లైక్ పాస్ట్ దెర్ ఇస్ నో యానిమల్ లైక్ ఫ్యూచర్ అని ఎవరికి చెప్పగలరు మీరు వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రాలు రాసి ఈ పాస్ట్ అండ్ ఫ్యూచర్ మీద ఎవరికి చెప్తారు జీర్ణమంగే సుభాషితం కాబట్టి మనస్సు యొక్క స్పందన అలా మనస్సు తిరుగుతూ ఉంటుంది తిరిగి జనాల్ని అలా హింస పెడుతూనే ఉంటుంది రజ్జు సర్పేణ రజ్జు రూపేణ సర్ప ఇవ ఎవండాయి ఇప్పుడు పరమా సో మన ఇప్పుడు సర్పం ఉన్నది సర్పము యొక్క యథార్థ రూపం ఏమిటి రజ్జువే పరమార్థత ఆత్మరూపేణ అద్వయం సత్ ద్వయాభాసం మన స్వప్న సంశయ ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా నీరు కదలిక లేకుండా స్వచ్ఛంగా అలాగా ఉన్నది ఏ కదలిక లేదు ఏమండే ఇప్పుడు క్యారాటము ఉన్నదా లేదు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ ఏముంది నీరుంది నీరు ఒకే నీరుందా అనేక నీరులు ఉన్నాయా ఒకే నీరుంది అద్వయమైన నీరున్నది ఓ రాయి వేశారు రాయి వేస్తే కెరటం వచ్చింది ఒక కెరటం వచ్చి తర్వాత అనేక కెరటాలు ఈ కెరటం ఎప్పుడైతే వచ్చిందో ఆ కెరటానికి ఉన్నత స్థానం ఒకటి కిరింది స్థానం ఒకటి ఉన్నత స్థానాన్ని క్రెస్ట్ అంటారు కిరింది స్థానాన్ని ట్రఫ్ అని అంటారు ఈ రెండు వచ్చాయి ఒకటి పైకి వెళ్ళింది ఒకటి కిందకు వచ్చింది ఇప్పుడు ఈ క్రస్ట్ ఈ ట్రాఫ్ రెండు కనపడుతున్నాయి అలా పైకి వెళ్ళింది ఇలా కిందకు వచ్చింది రెండు కనపడుతున్నాయి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయండి ఈ ద్వయము ఆ ఒరిజినల్గా ఉన్న అద్వయం నుంచి రాలేదు అద్వయం నుంచే వచ్చాయి ఎందుకు వచ్చాయి కదలికను బట్టి వచ్చాయి స్పందనని బట్టి వచ్చాయి అద్వయమైన జలము నుండి ద్వయము పైన కింద ఎత్తు డౌను క్రష్ అండ్ ట్రఫ్ అనే ద్వయం వచ్చింది ఇప్పుడు కొంతసేపు అయ్యేప్పటికీ ఆ కెరటాలు చల్లరే మళ్ళీ నీరే ఉంది ఇంకేమీ లేదు ఈ ద్వయం ఏమైపోయిందండి మళ్ళీ అద్వయం అయిపోయింది మీ మనస్సు అంటే ఇంతే ఎందుకంటే వేరే మనస్సే కాబట్టి ఆ చైతన్యాకాశంలో కదలికొచ్చింది ఆ కదలికొచ్చేపటికి డివిజన్ వచ్చింది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కథలకి రాగానే డివిజన్ వస్తుంది క్రెస్ట్ ట్రఫ్ వచ్చినట్టుగా అంతకుముందు ఉన్నది అద్వయ చైతన్యం స్పేస్ లైక్ అవేర్నెస్ లేకపోతే స్పేషియస్ అవేర్నెస్ ఉండే అంతకుముందు సడన్గా దాంట్లో స్పందన వచ్చింది వచ్చేప్పటికీ ద్రష్టాదృశ్యము అనే ద్వయం భాషించేది ఈ ద్వయము ద్వయము యొక్క ఆభాష ద్వయము యొక్క యథార్థస్థితి ఏమీ కాదు ఆభాష ఈ ద్వయాభాష పుట్టడానికి ముందు ఏమిటది అద్వయ ఆత్మయే సర్పం పుట్టడానికి ముందు ఏమిటి రజ్జువే రజ్జురూపేణ సర్ప ఇవ పుట్టడానికి ముందు సర్పము రజ్జువుగానే ఉంది అలాగే స్పందనికి ముందు ఆత్మరూపంగానే ఉంది మనస్సు ద్వయాభాసం మన రెండుగా కనపడేటువంటి మనస్సు స్వప్నంలో ఆ రకంగా స్పందనికి ముందు ఆత్మరూపంగానే ఉంది ఆత్మరూపంగా అద్వయమే ఉన్నది అది దాని పరమార్థ తత్వం కూడా అదే అది స్వప్నం ఏమండి ఇప్పుడు జాగ్రత్త స్వప్నానికి తేడా ఏమిటి ఇంతకుముందు ఒకసారి చూసాము మళ్ళీ ఆయన ఆ ప్రకరణం అంతా కూడా రెండు శ్లోకాల్లో చెప్తున్నారు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను జాగ్రత్త స్వప్నానికి తేడా ఏమిటంటే మనకి జీవితంలో కనపడే తేడా దాని ప్రవాహనిత్యత్వము ఆ ప్రవాహం నిన్నటి స్వప్నం ఈవేళ కంటిన్యూ కాదు దానికి ఆ ప్రవాహం ఎస్టాబ్లిష్ కాదు అదే అసలు జాగ్రత్త దగ్గరకు వచ్చేప్పటికీ ఆ ప్రవాహత కంటిన్యూటీ ప్రవాహత్వం దాని ఎందు మనకు కనపడుతుంది నిజానికి ఈ ప్రవాహత్వం అనేది మనల్ని భ్రమకి గురి వాస్తవంగా మీరు ఆలోచించండి ఒకే కళ సేమ్ డ్రీము డే ఆఫ్టర్ డే రిపీట్ అయితే కొత్త డ్రీమ్ రాకూడదు అదే డ్రీమ్ రిపీట్ అవ్వాలి నైట్ ఆఫ్టర్ నైట్ నిద్రపోగానే మీకు అదే డ్రీమ్ వస్తూ ఉండాలి అలా అయింది కొంతమందికి అలాంటి దృష్టాంతాలు ఉన్నాయి అలాగనుక అయితే మీకు కొంతకాలం అయ్యేప్పటికీ రాత్రి వచ్చే స్వప్నం నిజమా పొగలు ఉండే జాగ్రత్త ప్రపంచం నిజమా సందేహం ఒకసారి సందేహం వచ్చిందంటే అదే కంటిన్యూటీ కనుక మెయింటైన్ అయినట్లయితే రాత్రి వచ్చే స్వప్నమే యథార్థమని పొగలు కనపడే జాగ్రత్త మిథ్య అని మీరు అనుకుంటారు కాబట్టి జస్ట్ బికాస్ ఆ కంటిన్యూటీ అనే ఇష్యూ ఒకటి ఉంది కదా దాని బేసిస్ మీద మీరు జాగ్రత్త వస్తని సత్యము అని నిర్ధారించేటువంటి పొరపాటు మీరు ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే మీరు ఏదైతే కంటిన్యూటీ అనుకుంటున్నారో అది కూడా ఆ జాగ్రత్త అవస్థలో మనస్సు యొక్క ఆభాషయే మొత్తం జాగ్రత్త అవస్థ అంతా కూడా ఆభాషయే మీరు స్వప్నం చూస్తారు స్వప్నంలో కంటిన్యూటీ అనే అనుభవం ఉంటుందా లేకపోతే బ్రేక్స్ వస్తున్నాయనిపిస్తుందా కంటిన్యూటీ అనే అనుభవమే ఉంటుంది స్వప్నంలో స్వప్నంలో విమానం ఎక్కారు ఎక్కడెక్కారు అక్కడ దిగారు మధ్యలో కంటిన్యూటీ మీరు అనుభవిస్తున్నారా లేదా తర్వాత మీతో పాటుగా ప్రయాణం చేసి వాళ్ళందరూ కూడా అదే కంటిన్యూటీ అనుభవిస్తున్నారా లేదా ఇప్పుడు మీరు స్వప్నంలో మిత్రుడితో మాట్లాడారు ఐదు నిమిషాలు ఆ కంటిన్యూటీ మీకు వాడికి సమానంగా ఉందా లేదా అప్పుడు ఆ టైంలో ఏమో మిత్రుడా మన మాట్లాడుకుంటున్నాం కదా ఇది మిథ్యంటావా సత్యం అంటావా అని మీరు అడిగారు అనుకోండి వాడు ఏమని సత్యం అని చెప్తాడు అవును మరి నేను అనుకున్నదే వాడు అన్నాడని మీరు కూడా దాన్ని ఒప్పుకుంటారు కాబట్టి కంటిన్యూటీ అన్నది మీరు జాగ్రత్త అవస్థకి మాత్రమే ఉందని అనుకోదు స్వప్నంలో కూడా ఉంది అయినా కూడా దాన్ని కూడా మీరు తిరస్కరించి స్వప్నం మిథ్యను ఎలా అయితే తెలుసుకోగలుగుతున్నారో అదేవిధంగా జాగ్రత్తను కూడా మిథ్యా తెలుసుకునేందుకు మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఒకసారి మన జీవితాన్ని వెనక్కి చూసుకుని నా బాల్యము నా యవ్వనము నా మధ్య నా ఉద్యోగము నా పెళ్ళి నా పిల్లలు ఇవంతా చూసుకుని అదంతా స్వప్నంలో భాషిస్తుందా యథార్థంగా భాషిస్తుందా ఎవరికి వాడు కొంత విచారం చేయాల్సి ఉంటుంది చేస్తే ఆ రకమైన ఎక్స్ప్లొరేషన్ చేస్తే యా యా ఇట్ ఇస్ ఆల్ స్వప్నం అని మీకు తెలిసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మనస్సు స్వప్నంలో ఎలా భాషిస్తుందో జాగ్రత్తలో కూడా అలాగే ఉన్నది నహి స్వప్నే హస్త్యాది గ్రాహ్యం తద్గ్రాహకం వాచక్షురాది విజ్ఞానం వ్యతిరేక నాస్తి ఇప్పుడు మీరు స్వప్నంలో ఏనుగును చూశారు ఏనుగు హస్తి ఆది ఇంకా ఏవేవో చూస్తారు ఈ ఏనుగు ఇప్పుడేమిటి గ్రాహ్యము చూడబడేది కావండి చూసేది ఎవరు కంటితో చూశారు కన్ను గ్రాహకము కంటితో చూశారు కదా ఇప్పుడు ఈ చూడబడే హస్తిగా చూసే చూపుగా కంటి చూపుగా ఒకే మనసు స్పందిస్తోంది తప్ప అక్కడ విజ్ఞానము అంటే మనస్సు యొక్క స్పందనకే విజ్ఞానము అని పేరు ఆ విజ్ఞానము యొక్క స్పందన తప్ప క్షణిక విజ్ఞానవాదం ఆయన విజ్ఞాన వ్యతిరేక అంటున్నారు శంకర్లు క్షణిక విజ్ఞానవాది వింటే అమ్మ బాబాయ్ మేం చెప్పాల్సిన మాటలన్నీ మీరు చెప్పిస్తున్నారే అనుకుంటాడు ఎందుకంటే విజ్ఞాన వ్యతిరేక నాస్తి అంటున్నారు ఆ మనస్సు యొక్క స్పందనే విజ్ఞానం ఆ విజ్ఞానము కంటే భిన్నంగా స్వప్నం అనేది ఉందా స్వప్న మీకు ఆలోచించండి హస్త స్వప్నంలో మీరు ఏనుగు చూశారు కంటితో చూశారు ఇప్పుడు ఆ ఏనుగు ఏనుగు విజ్ఞానమా లేకపోతే ఏనుగా ఏనుగు విజ్ఞానం చూపు కంటి చూ స్వప్నంలో ఇంద్రియాలే ఉండవు అయినా మీకు కంటి చూపు ఉంది ఆ కంటి చూపు చూపు అనే విజ్ఞానమా లేకపోతే చూపు కన్ను అది చూపు అనే విజ్ఞానం కాబట్టి గ్రాహ్యము విజ్ఞానమే గ్రాహకము విజ్ఞానమే విజ్ఞానం కంటే భిన్నంగా ఏమీ లేదు ఇది స్వప్నం జాగ్రత్తలోకి రండి ఏనుగును చూశారు మీరు కన్ను చూపు ఈ కన్ను చూపును ఒకసారి పరిశీలించండి ఈ కన్ను చూపు ఏమిటిది కన్ను చూపు ఏమిటిది విజ్ఞానమేగా ఏనుగుని చూశారు ఆ ఏనుగు ఏమిటిది అది విజ్ఞానమే ఎందుకంటే ఏనుగు జ్ఞానం మీకు హృదయ దేశంలోనే కలిగింది కాబట్టి విజ్ఞానమే కాబట్టి విజ్ఞానము కంటే వ్యతిరేకంగా ఏనుగు కానీ ఏనుగును చూసే కన్ను కానీ లేకపోతే ఏనుగును చూసే మనస్సు కానీ లేకపోతే ఏనుగును చూసే ద్రష్ట మిస్టర్ మిస్టర్ సోన్సో వాడు కానీ ఉన్నారా లేనే లేరు కాబట్టి సర్వము విజ్ఞానము తప్ప ఇంకొకటి లేదు ఈ విజ్ఞానానికి మూలంలో ఆత్మ ఉందా లేదా అన్నదే మేమాంశ విజ్ఞానానికి మూలంలో ఆత్మ చైతన్యం ఉందాయా అంటే వాడు వేదాంతం అవుతాడు ఆత్మ లేదా ఏం లేదు విజ్ఞానం ఒక్కటే ఉందంటే క్షణిక విజ్ఞానం కాబట్టి విజ్ఞానానికి వ్యతిరేకంగా అసలు ఏ వస్తువు లేనేలేదు కాబట్టి మీరు నిద్రలేచారు నిద్రలేస్తే మీకు శత్రువు మిత్రుడు కనపడ్డారు ఏదో ఒక దృష్టాంతం దృఢంగా ఉండడం కోసం చెప్తున్నాను ఇప్పుడు ఘటం కనపడ్డు అన్నా కూడా ఇదే దృష్టాంతం వర్తిస్తుంది ఎందుకంటే ఘటం మిథ్య కదా ఎనివే శత్రువు మిత్రుడు కనపడ్డారు ఈ వీడు శత్రువు వీడు మిత్రుడు ఇప్పుడు ఈ శత్రువు మిత్రుడితో కూడుకుని ఉన్న ఈ జాగ్రత్త అవస్థ ఇది స్వప్నావస్థలాంటి జాగ్రత్త అవస్థయా లేకపోతే స్వతంత్రమైన దృఢమైన యథార్థమైన జాగ్రత్త అవస్థయా కాబట్టి మీరు నిద్ర లేచిన వెంటనే పళ్ళుతోపుని కాఫీ తాగడం పూర్తయ్యే పడికి ఓపిక వస్తుంది కూడా ఓపిక ఉండాలి తిండి లేకపోతే మనస్సు కూడా స్పందించదు ఎనర్జీ కావాలి కదా ఇది మీరు చాంద్రోగ్యంలో ఆరోధ్యాయంలో చదివారు ఎనర్జీ లేకపోతే మనస్సు కూడా స్పందించదు కాబట్టి కాఫీ తాగి టిఫిన్ కానీ కాఫీ తాగేపటికి మనస్సు చక్కగా బలంగా ఉంటుంది ఇప్పుడు ఆలోచనలు చేయడానికి వీలుగా ఉంటుంది అప్పుడు స్పందిస్తూ ఉంటుంది ఆ స్పందించినప్పుడు వీడు శత్రువు వీడు మిత్రుడు అని స్పందించింది కాబట్టి ఈ శత్రుమిత్ర భావ రూపమైన జాగ్రత్త అనుభవము అది జాగ్రత్త సత్యమా జాగ్రత్ స్వప్నమాది జాగ్రత్త స్వప్నం జాగ్రత్త అవస్థలో మీరు అనుభవిస్తున్నటువంటి స్వప్నము కాబట్టి జాగ్రత్త అవస్థా అనుభవములన్నీ కూడా ఒక వెరైటీ ఆఫ్ డ్రీమ్ స్వప్నావస్థ అంతా కూడా అనదర్ వెరైటీ ఆఫ్ ది డ్రీమ్ నిన్న రాత్రి చూసిన స్వప్నం ఒక వెరైటీ డ్రీమ్ ఇవాళ పొద్దున్న లేచిన తర్వాత వచ్చే జాగ్రత్త అవస్థ ఇంకొక వెరైటీ ఆఫ్ డ్రీమ్ నేను ఎలా చెప్పుకుపోతున్నా చెంటే ఒకతనం ఎందుకు ఉక్రోషం వస్తుంది కొంతమందికి ఎందుకంటే ఈ జగత్తనంతా పట్టుకుని మిక్సీ చేసేస్తున్నాను ఉక్రోషం వస్తుంది ఉక్రోషం వచ్చి తట్టుకోలేరు విరుచుకు పడతారు ఒకసారి నాతో ఒక ఆయన అన్నారు ఏమండీ అయితే ఇదంతా డ్రీమ్ ఏన్ అంట రావును మరి అదే కదా అని చెప్తా ఉంటా మరి ఆ స్వామి అలా చెప్పారు అన్నాడు చూడు పర్సనాలిటీస్ పక్కన పెట్టావు తత్వాన్ని గురించి మాట్లాడు కాదండి మరి ఆయన అలా చెప్పారు ఆయన చెప్పిన ఆయన సందర్భం వేరే ఉంటుంది డిఫరెంట్ కాంటెక్స్లో డిఫరెంట్గా చెప్తారు రామాయణం పాఠం చెప్పినప్పుడు రా నేను ఇంకో రకంగా చెప్తా కాబట్టి లేకపోతే అభి మాళవికాగ్నిమిత్రం పాఠానికి వస్తే ఇంకో రకంగా చెప్తా కాబట్టి సందర్భాన్ని బట్టేదో చెప్తారు మహాత్ములు ఆయా అనేక సందర్భాన్ని బట్టి రకరకాలుగా చెప్తా దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఏదైనా తత్వాన్ని గురించి అడిగేది ఉంటే అడుగు లైతే కూర్చో అని చెప్పాను వాసుదేవ్ అనే ఒకతను ప్రశ్న అడిగాడు ఏ వాసుదేవా కూర్చో అని చెప్పారు తత్వాన్ని గురించి అడుగు ఆయన ఇలా చెప్పారు వీళ్ళు అలా చెప్పారు డోంట్ ఆట్ లైక్ దాట్ కాబట్టి సో నీ జాగ్రత్త అవస్థంతా కూడా స్వప్నమే అంటే అప్పుడు అతను అడిగాడు ఓకే ఒప్పుకున్నామండి మీకు నేను ఫిలాసఫీ క్వశ్చన్ అడుగుతా తత్వాన్ని గురించి అడుగుతా స్వప్నం మిథ్య జాగ్రత్త స్వప్నం లాంటిది ఇప్పుడు ఇది నేను తెలుసుకుంటే నాకేమిటి వచ్చింది అని అడిగాడు అంటే నేను చెప్పాను కొంచెం ఓపెన్ మైండ్ పెట్టుకోవా అంత మరీ అంత అంతా నాకే తెలుస్తుందని అనుకోకు ఎందుకంటే నీకేమొచ్చిందో నేను చెప్పంటావా నువ్వు జాగ్రత్త అవస్థ అంతా కూడా స్వప్నం వంటిది అని తెలుసుకుంటే ఈ క్షణంలో నువ్వు జీవన్ముక్తుడు అవుతావు నీకు సంసార బంధం నుంచి విముక్తి వాట్ ఆర్ యూ థింకింగ్ ఇట్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇక్కడేం పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని జాగ్రత్త వస్తంతా స్వప్నం అని ఏదో నిరూపిస్తున్నారని అనుకుంటున్నావా నువ్వు పాండించవనుకుంటున్నావా నో ఇట్ విల్ లిబరేట్ యు ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సంసార ట్రై చేయి ట్రై చేయి ఈవేళ ట్రై చేయి ఇంటికి వెళ్ళి ఈ ఈ ఈ అనుభవం ఇది స్వప్నము వంటిది అవునా కాదా నువ్వు పరీక్ష చేయి ఆల్రెడీ నీ లిబరేషన్ స్టార్ట్ అవుతుంది మనం ఏమనుకుంటామంటే ఇదంతా సత్యం అనుకునే ఆ బరువు నలిగిపోతూ ఉంటాం ఆ మానసిక భారం కింద కాబట్టి ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఆయన రెండో అధ్యాయంలో వైతస్థ్య ప్రకరణంలో చెప్పి పాపం ఆయన మళ్ళీ ఎందుకు చెప్తున్నారు కరుణతో చెప్తున్నారు ఎందుకంటే నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకుంటే లిబరేట్ అయిపోతావు ఎందుకంటే ఎంతవరకు అయితే మనిషి స్వప్నానికి యథార్థమని అనుకుంటాడో అంతవరకు వాడు ఆ భావనకి బానిసే బతుకుతాడు నైట్మెర్స్లో బతుకుతాడు ఇప్పుడు నేను పుట్టాను నేను చచ్చిపోతాను అనే భావానికి మనుషులు బానిసలే బతుకుతారు ఆ భావాలు స్వాతంత్ర్యం ఫ్రీడమే ఉండదు నేను పుట్టాను పుట్టాను పుట్టాను అనుకుని ఆ భావంతో నలిగిపోతూ పోతుకుంటాడు నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అనుకుని నలిగిపోతూ పోతుకుంటాను ఇట్స్ నాట్ ఈజీ కాబట్టి ఇది స్వప్నము అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు వెంటనే మీరు లిబరేట్ అయిపోతారు ఇప్పుడు ఏమవుతుందో తెలుసు అజాతవాదంలో ఉండే మహిమేవిటో మీకు చెప్తున్నా నేను ఫలానాప్పుడు పుట్టాను మీరు అనుకుంటే మీరింక తత్వం కాదు you are a process now you are not a, a reality anymore endukante process em avutundi pudutundi gidutundi begin avutundi end outundi that is the process in between maarutondundi that is what is a process so ipudu udaharane ke chemical reaction tisukondi a plus b gives c plus d dani process anta at a zero time kettle lo a plus b vesina pudu em unnayi a plus b unnayi ఇంకా మార్పు ప్రారంభమైంది ఏబి కలుస్తున్నాయి మార్పులు వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి రియాక్షన్ పూర్తయింది సి ప్లస్ డి వచ్చింది యూ బికమ్ లైక్ దాట్ యూ బికమ్ ఏ ప్రాసెస్ ఎందుకని పుట్టారు పుట్టినప్పుడు వన్ కేజీ ఉన్నాడు ఇలా ఉన్నాడు పెళ్ళాడు ఇగో పెరుగుతున్నాడు ప్రాసెస్ ప్రాసెస్ ప్రాసెస్ ప్రాసెస్ చచ్చిపోతుంది సో యూ బికమ్ ఏ ప్రాసెస్ నేను పుట్టాను అనుకోగానే వీడు ఒక ప్రాసెస్ అయిపోతాడు ఎప్పుడైతే ప్రాసెస్ అయిపోయాడో ఆ ప్రాసెస్కి ఒక పాస్ట్ ఉంటుంది ఒక ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రియాక్షన్ పూర్తయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ పూర్తవ్వాలి అంటే మధ్య వయస్సు అనమాట రియాక్షన్ పూర్తయింది ఇంకో ముప్పై పర్సెంట్ అంటే అప్పుడే డెబ్భై ఏళ్ళు వచ్చాయి ఇంక రియాక్షన్ అయిపోవచ్చింది ఇంకో పది అయితే అయిపోయినట్టే ఇంకా అప్పుడే కాటికి కాలు చాతూ కూర్చున్నా అర్థం కాబట్టి ఇట్ బికమ్ ఐ ప్రాసెస్ కనుక ఒక హిస్టరీ నిర్మాణం అవుతుంది హిస్టరీ నాకేమనిపించిందంటే ఇప్పుడు మనం చిన్నతనం అని బాల్యం అని తీపిగురుతులని అన్ని తీపిగురుతులైనా కొన్ని చేదుగురుతులు కూడా ఉంటాయి తీపి గురుతులు కోసం వెళ్తే ఏమొస్తాయి చేదుగురుతులు వస్తాయి మరి సంసారం అంటే అలాగే ఉంటుంది తీపు గుర్తులని ఇదని అదని దానికి ఒక సెంటిమెంట్ పెట్టేసుకుని ఉంటే మనిషిలో అనేక వికృతులు నిర్మాణం అవుతాయి ఒక ఆయన ఏదో సందర్భంలో ఏదో సేవ చేసే సందర్భం వచ్చింది నేను అన్నాను ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇవ్వండి ఆ సేవ అని చెప్పేసి అలాంటి సందర్భం వస్తే ఆయన అన్నాడు నేను నేను పుట్టిన గ్రామంలోనే సేవ చేయాలనుకున్నానండి అందుకోసం నేను అట్టి పెట్టుకున్నాను నేను ఇంకెక్కడా చేయనని చెప్పాడు అంటే ఇప్పుడు ఆయన సేవ చేయాలని నేను అన్నానప్పుడు మీరు మీ ఊరు వెళ్ళారనుకోండి బస్సు ఎక్కి ఏవిలో రూపాయలు పెట్టుకుని వెళ్ళారనుకోండి అక్కడ ఇలాంటి అభాగ్యులు మీకు ఎవడో కనపడలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఈ వెయ్యి రూపాయలు పెట్టి మిత్రులతో కలిసి కాఫీ హోటల్లో టిఫిన్లు భోనాలు చేసి వెనక్కి వస్తారు ఓరు వెర్రివాడ నా ఊళ్ళోనే నేను సేవ చేస్తానని అంటే అక్కడికి వెళ్ళి దుఃఖితుడు ఎవడున్నాడో వెతుకుతావా ఇక్కడ ఎదుర్కొన్నా ఉన్నవాడికి ఇవ్వవు వాట్ ఈస్ దిస్ మీ ఊరంటే ఏమిటి అంటే నేను అక్కడ పుట్టాను వేదాంతం పదేళ్ళు చదివి అతను నేర్చినటువంటి విద్యకు ఇది వేదాంతం చదువుకోకపోతే ఐ డోంట్ మైండ్ వీ కెన్ అండర్స్టాండ్ వేదాంతం చదివి ఈ వైరుధ్యం అలాగే కాబట్టి నేను ఒకటి నిశ్చయం చేసుకున్నాను నా నిశ్చయం మటుకు నేను చేసుకున్నాను మీరు చూడండి మీకు ఉపయోగపడుతుందేమో నాకు హిస్టరీ లేదు ఐ డోంట్ హ్యావ్ ఎ హిస్టరీ ఐ హమ్ నాట్ ఏ హిస్టారిక్ సెల్ నాకు పాస్ట్ లేదు నేను ఎప్పుడూ బయోడేటా ఎదురు పెట్టను నన్ను బయోడేటా అడిగిన వాళ్ళందరికీ నాకు బయోడేటా లేదన్నట్టుగా చెప్తాను వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బయోడేటా అక్కడ రాసుకొని చెప్తానంట వాడు పెన్నోకాయత్వం తీసుకుని ఆ స్వామి తత్వ విదానంద సన్యాసి డిసైపులో స్వామి దయానంద సరస్వతి ఆ నెక్స్ట్ అంటాడు దెర్ ఈజ్ నో నెక్స్ట్ అదే బయోడేటా అది ప్రజెంట్ అది దానికి పాస్ట్ లేదు ఫ్యూచర్ లేదు అదే బయోడేటా నో బయోడేటా అయితే వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడో వెతికి పట్టుకొస్తారు నేను ఇచ్చిందేమో నేను ఫోటో ఇవ్వను బయోడేటా ఇవ్వను ఎక్కడో వెతికి పట్టుకొస్తాను పట్టుకొచ్చి పెడతారు సరే నేను వెళ్ళి దెబ్బలాడిది ఏముండదు కదా వాళ్ళు పాప ఏదో ప్రేమతో వాళ్ళకి చేతమైన పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు వీ డోంట్ కంటెస్ట్ బట్ నా తరఫు నుంచి నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను ఐఎమ్ నాట్ ఎ ప్రాసెస్ ఐ వాజ్ నాట్ బోర్న్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై ఐ డోంట్ హ్యావ్ హిస్టరీ చూద్దాం వర్కౌట్ అవుతుంది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అయ్యంటే అయ్యని కాదు యూ ట్రై ఇట్ అట్ ఇస్ ది పాయింట్ యూ ట్రై ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో జీవితం ట్రై చేయండి ట్రై నాట్ ఈజీ బట్ యు ట్రై సో ఈ జాగ్రత్త అవస్థ అంతా కూడా ఒక డ్రీమ్ అది అది స్వప్నం తప్ప మరొకటేం కాదు కనుక దాన్ని వాచ్ చేయాలి వాచింగ్ ఈజ్ ఫాన్ జస్ట్ వాచ్ ఇట్ స్టే అవుట్ ఆఫ్ ఇట్ హౌ బై వాచింగ్ ఇట్ డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్ అలా చేసినట్లయితే యూ బికమ్ లిబరేటెడ్ జాగ్రది తథైవ ఇ పై పై సగం శ్లోకంలో పై సగం స్వప్నం కింద సగం జాగ్రత్త తాగ్రం నశయ స్వప్నం ఎలాంటిదో జాగ్రత్ అటువంటిది ఇప్పుడు స్వప్నమాన్ని మిథ్యా చేసేసి జాగ్రత్తని మిథ్యా చేసేస్తే ఇంకా శేషమేమిటి పరమార్థ సద్విజ్ఞానమాత్రా విశేషాత్ ఇప్పుడు నీరుంది నీటిలో కదలికొచ్చింది కదలికొస్తే క్రస్ట్ ట్రఫు వచ్చేది అలాగే ఆత్మ చైతన్యంలో కదలికొచ్చింది ఆ కదలికకే మనస్సు అని పేరు గ్రాహ్యము గ్రాహకము వచ్చేది స్వప్న ప్రపంచం స్వప్నం పోయింది మళ్ళీ ఆత్మచైతన్యం మిగిలింది అలాగే జాగ్రత్త కూడా జాగ్రత్త పోయింది మళ్ళీ ఆత్మచైతన్యం మిగిలింది ఆ మిగిలిన ఆత్మచైతన్యమే పరమార్థ సత్ అదే సత్యం ఆ సత్తునందు వచ్చినటువంటి కథలికే విజ్ఞానం ఆ విజ్ఞానం మాత్రం విజ్ఞానం కంటే భిన్నంగా ఏది లేనేలేదు అవిశేషాత్ కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్వప్నావస్థ స్వప్న సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన దట్ ఈజ్ అదే జాగ్రత్త అవస్థ సంస్కార విశిష్టమైన మనస్సు యొక్క స్పందన కంటే భిన్నమా లేకపోతే అదేనా అదే కాబట్టి ఆ సంస్కారాలతో కూడిన మనస్సు స్పందిస్తూ ఉంటుందంటే అంతకుమించి ఇంకేం లేదు కాబట్టి ఈ మనస్సు యొక్క స్పందన తప్ప దెరిస్ నథింగ్ మోర్ దెన్ దహర్షి ఏమని చెప్పేవారంటే దేర్ ఈజ్ నో మైండ్ అదర్ దాన్ దెర్ ఈజ్ నో వరల్డ్ అదర్ దాన్ ద మూమెంట్ ఆఫ్ మైండ్ అని చెప్పేవారు ఆయన మనస్సు యొక్క స్పందన కంటే భిన్నంగా జగత్ అనేది ఏదీ లేనేలేదు అని ఇంకో మాట అన్నారు జగత్తు అన్న మనస్పందన అన్న ఒకటే రెండు పర్యాయ పదాలు అవ్వ పేరే అదే ఇది అని చెప్పేవారు మంచి శ్లోకర్వతి శ్లోకం మనోదృశ్యమిదం ైతంకి సచరాచరం మనసోహ్యమనీ భావతన్నోప్యో కావైత పండితురుచ్యాడు పండితురుచ్చే ద్వైతం సత్యం అనుభూయమానత్వాత మనం అనుభవిస్తున్నాం కదా కాబట్టి ద్వైతం సత్యం అని ఏదో చెప్తే ఈ ఈ అద్వైతం అన్నాడు చూడవయా నువ్వు ఒక్క మాట చెప్పు నాకు నిద్రలో ద్వైతం ఉందా లేదు జాగ్రత్త అవస్థలో నీవు సమాధి స్థితిలోకి వెళ్తే అక్కడ ద్వైతం ఉందా లేదు మూర్ఛపోయాడు అనుకోండి బేహోష హోగయా ద్వైతం ఉందా లేదు ఇది వ్యతిరేకం ఇక అన్వయంలోకి రా ఎప్పుడు మనస్సు స్పందిస్తే అప్పుడు ద్వైతం ఉంది ఒప్పుకుంటా ఒప్పుకోవా ఒప్పుకోనంటే ఇంకెవడేం చేస్తాడో వాడి బుద్ధిలో శని ఉంటే ఇంక వాడు ఒప్పుకోడది కనుక మనోదృశ్యమిదం ద్వైతం నేనే ఊరికే అలా కల్పిస్తా క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ని కల్పిస్తే పాయింట్ బాగా వస్తుంది విద్యార్థులు ఒకప్పుడు సత్యం కూడా కావచ్చు క్యారెక్టర్స్ ఇదం ద్వైతం మనోదృశ్యం మనోదృశ్యం అంటే మనస్సు చేత చూడబడేది అంటే మనస్సు తాను కల్పించుకుని తాను కల్పించుకున్నదాన్ని తాను చూస్తోంది అర్థం అంతేకాని లేకపోతే అది వలసే చూస్తుంది అలా కాదు మనసాదృశ్యం ఇచ్చే మన ఇప్పుడు ద్వైతం ద్వైతు కూడా దేంతో చూస్తాడు కన్నుతో చూస్తాడు కన్ను వెరకల్ వలస్తుంటుంది దట్ ఈ పాయింట్ ది పాయింట్ ఈస్ మనోదృశ్యం మీన్స్ మనసాకల్ప్యం ఇత్య మనస్సు చేత కల్పించబడినది ద్వైతం అంటే ఏముండవు పర్వతాలు ఉన్నాయి నదులు ఉన్నాయి బ్రహ్మాండాలు ఉన్నాయి లోకాలు ఉన్నాయి మనుషులు ఉన్నారు పశువులు ఉన్నారు పక్షులు ఉన్నారు ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఎత్కించి సచరాచరం కదిలేవి కదలనివి చిన్న పెద్ద ద్వంద్వాలన్నీ కూడా సూక్ష్మం స్థూలం కారణం కార్యం సుఖం దుఃఖం మంచి చెడు ధర్మం అధర్మం సర్వము కూడా ఎత్కించి సచరాచరం దేవతలు రాక్షసులు సర్వము కూడా మనస్సు చేత కల్పింపబడి మనస్సు ఉంటాయి మనోదృశ్యమిదం సర్వం ఎత్కించి సచరాచరం ఎప్పుడూ కూడా ఈ మిథ్యాత్వానికి నిర్వచనం ఏమిటంటే స్వభావాధికరణే దృశ్యమానత్వం మిథ్యాత్వం తాను ఏ అధికరణమునందు లేదో ఆ అధికరణమునందు కనపడుట అధికరణం అంటే సబ్స్ట్రాటం ఇప్పుడు పాము ఎక్కడ కనపడింది ఏ రజ్జువునందు పాము లేదో ఆ రజ్జువునందు పాము కనపడింది కదా అది మిథ్యాత్వం అలాగే ఏ ఆత్మ చైతన్యమునందు జగత్తు లేదో ఆ ఆత్మ చైతన్యంలో మీకు జగత్తు భాషిస్తుంది మీరు సినిమాకి వెళ్ళి కూర్చుంటారా ఆ చైతన్యంలో ఆ సినిమా ప్రపంచమంతా భాషిస్తుంది ఏమండ చైతన్యంలో సినిమా ప్రపంచమంతా యథార్థంగా ఉండి భాషిస్తుందా లేకుండా భాషిస్తుందా లేకుండా భాషిస్తుంది అంచేతనే ఇప్పుడు ఏది సత్యము ఆ భాషకి అధిష్టానమైన చైతన్యమే సత్యం భాషించేటువంటి సినిమా దృశ్య ప్రపంచమంతా కూడా మిథ్యా మనోదృశ్యం ఇదం సర్వం సినిమాలో ఎత్కించిత్ సచరాచరం ఉంటాయా ఉండవా మొత్తం మీకు జాగ్రత్తలో ఉన్నదంతా సినిమాలో ఉంటుందండి తర్వాత జాగ్రత్తలో ఉన్నదంతా స్వప్నంలో ఉంటుందండి కాబట్టి విశాలంగా ఉంది కదా చాలా వెరైటీ ఉంది కదా అని సత్యం అనుకోకుండా మీరు అదే మనస్సు యొక్క మాయ అంతే మరి అలాగే ఉంటుంది ఇప్పుడు వాడు మాయావి చాలా చాలా చాలా చూపిస్తాడు చాలా వెరైటీలు చూపిస్తాడు కొత్త కొత్తవి ఎవో చూపిస్తూ అంత మాత్రం చేత సత్యం అది ఎందుకండి ఇలాగ జాగ్రత్తని స్వప్నంగా ఎందుకు చెప్పడము అంటే మీరు ఆలోచించండి చాలా ప్రాక్టికల్ నన్ను అడిగితే అసలు మాణిక్యాన్ని మించిన ప్రాక్టికల్ సైన్స్ లేనే లేదు ఇప్పుడు ఈ సృష్టి స్వప్నము వంటిది అని ఒక్కసారి అనుకుని చూడండి మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఈ సృష్టి ఏవో సమస్యలు ఉంటాయి కదా ప్రతి వాడికి గృహఛంద్రాలు సమస్యలు లేనివాడు ఇవ్వడం ఎండలు ఇవన్నీ ఉన్నాయి ఇదే పెద్ద సమస్య రాజకీయం అని ఇదనేదని సమస్యలు ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే ఈ సృష్టి స్వప్నము వంటిది అని జస్ట్ థింక్ లైక్ దాట్ పర్ ఎ మినిట్ యూ థింక్ లైక్ దాట్ అప్పుడు మీకేమవుతుందో చూసుకోండి మీరు మీకు ఏమవుతుందంటే మీకు ఉన్న రాగమంతా కూడా పోతుంది రాగమంతా కూడా డైల్యూట్ అయిపోతుంది ద్వేషమంతా కూడా నేను ఒక సందర్భాన్ని చూశాను ఒక ఆయన ఇంకొక వ్యక్తి మీద కారాలు మిరియాలు నూరుతున్నారు అంటే ద్వేషభావం అనమాట అప్పుడు నేను అప్పుడు మహాత్ముడు చెప్పాడు చూడు మీరిద్దరూ అనుకోకుండా ఈ జీవితంలో కలిశారు ఎప్పుడు కలిశారో నాకు తెలియదు కలవడానికి ముందు నువ్వెవడవో ఆయన ఎవడో ఎప్పుడో అనుకోకుండా కలుసుకున్నారు మళ్ళీ ఎప్పుడో విడిపోతారు ఇంకా మళ్ళీ కలుసుకోవడానికి వీలు విధంగా విడిపోతారు ఎందుకంటే ఎంతకాలం బతుకుతామండి మనం ఇక్కడ ఏదో కొన్ని కొన్ని సంవత్సరాలు బతుకుతాం ఈ సంవత్సరాలు మహావేగంగా వెళ్ళిపోతున్నాయి ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయో చెప్పశక్యం కాదు రెండు వేలు వస్తుంది వస్తుంది అనుకున్నా ఎక్కడ రెండు వేలండి రెండు వేల పదిలో ఉన్నాం పది అబ్బా ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాయో ఈ పదోది కూడా వెళ్ళిపోతుంది ఎంత వేగంగా వెళ్ళిపోయి ఎండలు ఎండలని ఎంత కంప్లైంట్ చేస్తున్నా అది వేగంగా పోతూనే ఉంది ఎండగా ఉంది కదా వేగం తగ్గలేదు వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఊరికే ద్వేషించుకుంటున్నారు మీరు కొద్ది చాలా అల్పకాలంలో విడిపోతారు విడిపోయి ఇంకా మళ్ళీ జీవితంలో మళ్ళీ కలుసుకోని విధంగా విడిపోతారు కాబట్టి ఈ కలుసున్న ఈ కొద్ది టైము ఇది ఒక మిథ్య ఇది ఒక స్వప్నం ఈ స్వప్నంలో మీరు ద్వేషించుకోవడం అని అవసరం ఏమైనా చేతనైతే పోయే అని చెప్పాడ అసలు ఇదంతా కూడా ఒక స్వప్నము అనే మాట వినగానే మీరు కనుక ఒక్కసారి ఓపెన్ మైండ్ తోట ఆ పాసిబిలిటీని కన్సిడర్ చేయగానే మీకుండే శత్రుభావము ద్వేషభావము రాగము ఆసక్తి అన్నీ కూడా పోతాయి అవతంట అయితే మరి వాసన బలీయంగా ఉన్నప్పుడు మళ్ళీ వస్తాయి మళ్ళీ వస్తే మీరు మళ్ళీ ట్రై చేయండి కాబట్టి సృష్టి స్వప్నము సో అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే దాని ఎందుకంటే రాగద్వేషములు దానివల్ల కలిగే సుఖ దుఃఖముల యొక్క ఆ స్ట్రెంగ్త్ అన్నీ కూడా పోతాయి తర్వాత జాగ్రత్త అవస్థ అంటే ఏమిటండి ఒక ప్రవాహం కదా కాల ప్రవాహానికే జాగ్రత్త పేరు కాలం ఎలా ప్రవహిస్తోంది భూతం నుంచి వర్తమానంలోకి వర్తమానంలోంచి భవిష్యత్తులోకి ప్రవహిస్తోందని కదా మీరు అనుకుంటున్నారు నేను ఒక మాట అడుగుతా మీరు భూతాన్ని గురించి సంకల్పించనప్పుడు భూతం ఉన్నదా లేదు ఎప్పుడు మీరు భూతాన్ని గురించి ఆలోచిస్తే అప్పుడు ఉంది ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అప్పుడున్నది ఆలోచించడం మానేసిన వెంటనే లేదు ఇన్ ఉచ్ వే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్వప్న హౌ స్వప్నం ఎంతసేపు ఉంటుంది ఐదు నిమిషాలు ఉంటుంది ఐదు నిమిషాలు ఆ థి ఆ ప్రాసెస్ ఉంటే ఐదు నిమిషాలు స్వప్నం ఉంది ఐదు నిమిషాల్లో తెలివి పోయింది స్వప్నం అంతా కూడా అంతటి స్వప్నం కూడా భూతాన్ని గురించి ఒక నిమిషం ఆలోచించాలి అంత భూతము గట్టిగా ఉన్నట్టు అనిపించింది ఆలోచించడం మానేసిన ఏమైంది భూతము పోయింది అంటే ఈ నిమిషం ఉన్న భూతము ఎన్నేళ్ల భూతం అది డెబ్భై ఏళ్ల భూతం ఒక్క నిమిషం ఉంది పోయింది ఒకరికి ఇప్పుడు ఆ భూతము స్వప్నం అంటారా లేకపోతే యథార్థం అంటారా ఓ ఆల్బం పెట్టుకుని ఇది నేను ఐదో ఏడాది ఫోటో ఇది పదో ఏడాది ఫోటో ఇది నా ఇది అమెరికా అయితే ఇది నా మొదటి భార్యతో కలిసి దిగిన ఫోటో ఇది నా రెండో భార్యతో కలిసి దిగిన ఫోటో ఎందుకు ఇది ఈ ఆల్బము ఆల్బమ్ పూర్వకాలం ఫోటో ఆల్బమ్ ఇప్పుడు వీడియో ఆల్బమ్ వీడియో ఆల్బమ్ ఈ వీడియో ఆల్బమ్కి ఇలా కూర్చొని భూతాన్ని గురించి ఆలోచించిన దానికి తేడా ఏమిటో చెప్పండి మీరు ఏమిటండీ క్యా ఫరక్ హోతా తేడా ఏమీ లేదు కదా ఈజ్ ఇట్ రియల్ హౌ ఇట్ ఈజ్ రియల్ ఇట్ ఈజ్ నాట్ రియల్ కాబట్టి స్వప్నానికి మరోపే అన్యథాగ్రహణమే స్వప్నం ఏది లేదో అని ఉందనుకుని భ్రమపడ్డమే స్వప్నం జాగ్రత్త దానికంటే ఏ విధంగానూ భిన్నము కాదు భాష్యకారులు ఏమంటారు చూద్దాం రజ్జు సర్పవత్ వికల్పనారూపం ద్వైత రూపేణ మన ఏవా ఇుక్తం ఇప్పుడు ద్వైతం ఉన్నది ద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మచైతన్యంలో వచ్చిన కదలిక ఆ కదలిక స్పందన దానికి మనస్సు పేరు ఆ స్పందనారూపమైన మనస్సే ద్వైతంలా కనపడుతోంది గ్రాహ్య గ్రాహకము ఇది ఎలాంటిదంటే రజ్జు సర్పవతు వికల్పనారూపేణ ఇప్పుడు రజ్జు సర్పం కనపడింది రజ్జు సర్పం ఎలా కనపడింది आरुक स्पंदन वे आम संस्कार स्पंदन वे आपंदन के पा अने भ्रांति रूप आने की अभवा अदे विधा आरुक वन ग्राह्य ग्राहक रूपम द्वैत मन की भाषिस्टी आ ग्राह्य ग्राहक रूप द्वैत आभाषये मनस्स మనస్సే ద్వయ ఆభాష ద్వయ ఆభాషయే మనస్సు డివిజనే మైండ్ మైండే డివిజన్ ఓకే ఈ మాట మనకి ఇంతకుముందు చెప్పడం అయింది ఈ డివిజన్కి ఆభాషకి మూలంలో ఆత్మ చైతన్యము మాత్రం ఉన్నది లేకపోతే అసలు ఏమీ తెలియదు ఏమీ తెలియకపోతే స్వప్నం జాగ్రత్త అనే మాటలేవు జగదాంధ్యప్రసక్తి అంటారు అంతా అంధత్వంలో పడిపోతుంది కాబట్టి ఆ అధిష్టానంలో చైతన్యం ఉండాలి ఆ మాట చెప్పారు త్ర కం ప్రమాణము కాబట్టి జాగ్రత్త అవస్థ కూడా స్వప్నవలే మిథ్యా అని చెప్పారు కదా దాని ఎందు ప్రమాణమేమి ఆ విషయంలో ప్రమాణమేమి అంటే ప్రశ్న ఏమిటంటే అద్వయ సద్రూపమైన ఆత్మ అనే అధిష్టానంలో మాయాకల్పితమైన మనస్పందనమే ఈ ద్వైతము మాయా మాయా అజ్ఞాన అజ్ఞానకల్పితమైన మనస్పందన తప్ప అంతకంటే వేరే ద్వైతమేమీ లేదు కాబట్టి స్పందన చేత భాషించే ద్వైతాన్ని తిరస్కరిస్తే అద్వయ సద్రూపమైన ఆత్మయే మిగిలి ఉంటుంది అది తత్ర అది చెప్పారు ఆ విషయంలో ప్రమాణమేమి ఇది మళ్ళీ క్లాస్లో కూర్చున్నాం ఓం పూర్ణముద పూర్ణమిదూర్ణ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణ